బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికి ప్రయోజనండి మరి దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈ ఆరాధనలో కోసిన అందరికీ శుభాభివందనలు ఏసు నామంలో కూలిన సమాధానం కలుగును గాక మరి దినమంతా దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి ఒక సాయంకాలం దేవుని శృతించటకు ఆరాధించడానికి ఆయన స్వరం వింటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ఒక ధాన్యతను బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తాము ఎంతో గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినడు దేవుని నామానికి మహిమ కలుగును గాక మన మధ్యలో గారు చేస్తారు ప్రేజల చేయం ప్రేజల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభును మహిమపరుస్తూ ఆయనకు మన విజ్ఞాపన ప్రార్థనలు చెప్పుకుందాం మహాగణవు కనికర మంద ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు సర్వోన్నతుడవు సర్వశక్తి ప్రభా సార్వభౌముడవైన ఎస్ఐ ఈక రాత్రి కాల సమయం అందున ఈ రీతిగా మమ్మల్ని కూడుకున్నకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభానే గరా అక్కడ సమీపంగా ఉన్న సమయంలో ప్రభ మమ్మల్ని ప్రభ నతండి ఈ రీతిగా కూడుకుని ప్రభా మాతో మాట్లాడుతూ ప్రభా మా ప్రార్థనను ఆలకిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వేలాది వేల వందనాలు వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ఇంత వరకు ప్రభ నా తండ్రి నీ యొక్క నా కృపల ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభ ఏ యోగ్యతలు లేని ప్రభ నువ్వు ప్రేమిస్తున్నావు మమ్మల్ని చూస్తున్నావు తండ్రి మా రక్షకుడవు మా పోషకుడవు మమ్మల్ని నడిపించి మా విమోచకుడవు నీకు వందనాలు వందనాలు వందనాలు వేసేయా నా తండ్రి ప్రభ సమీపించరాని తేజస్సు నివసించే నా తండ్రి గొప్ప దేవుడో ప్రభ కెరూబుల సెరూబుల స్తు గానముల పైన నా తండ్రి నీకు గొప్ప కార్యం చేయట ప్రభ మా మధ్యకు దిగి దేవుడవు నీకు గొప్ప ప్రేమను మాకు చూపించిన దేవుడవు నీ గొప్ప రక్షణను మాకు కనబర్చిన దేవుడవు ప్రభా మమ్మల్ అందరినీ రక్షించుకొని నీ యొక్క పరిశుద్ధాత్మను ముద్రించుకున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా యోగిలం నా తండ్రి బలహీనలం ప్రభ మమ్మల్ని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు ప్రభ మాకు నా తండ్రి ఏమి ఇచ్చి కూడా మీరు మేము తీర్చుకోలేము నా ప్రభాన తండ్రి ఇంత వరకు మమ్మల్ని నడిపించిన వాడవు పాటల ద్వారా నా తండ్రి వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభాన తండ్రి మిమ్మల్ని గుణపరచుటకు కొన్ని ఆడుటకు ప్రభా ప్రతి నోరు తెరవాల ప్రతి ఒక్క హృదయం వెలిగించబడాలి ప్రభాన ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి వాక్యం స్వీకరించే ఆ మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచండి ఇంతవరకు ప్రభా మరి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ఈ కేవీపీఎం మినిస్ట్రీస్ ద్వారా నా ప్రతి ఒక్కరి విన హృదయాన్ని ప్రభావిని వెలిగించండి నాయన ఆన్లైన్ లో మరి ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని తర్వాత చూసుకుంటున్నారు వారందరి హృదయాల్లో ప్రభ గొప్ప ప్రేమను నతండి కనికరమను చూపించండి నతండి కృపగల ప్రభు అతండి కరుణా కటాక్ష సంపన్నుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నెండి ఎంత అయోగ్యమైన మమ్మల్ని ప్రభా నీకు సన్నిధిలో చేరడిస్తున్న దేవుడు ప్రభా నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని విననాడిన వాడవు కావునైనా ఎంత ఇరుకు సమయంలో మేము నీకు మొరపెట్టినా మాకు మీరు జవాబునిచ్చిన దేవుడవు ప్రభా మమ్మల్ని భయపడకు అని ప్రభా భయ అభయమిచ్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజు వాక్యం చెప్పనయిన బిడ్డన్ ప్రభాని యొక్క సిలవ చాట్ను మరుగుపరచుకునండి ప్రభు నా తల్లి ప్రతి ఒక్కరి హృదయలను తెరిచే ప్రభా గొప్ప వర్తమానం ప్రభ మీరు మాకు ప్రతి వారిని ప్రభ వెలిగించమని ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో నేరిగిన దేవుడు ప్రభ మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు మీకు సన్నిధికి చేరును గాక నా ప్రభా నీకు దూతల కాపదలతో మమ్మల్ని నడిపించమని రాత్రికాలం అందు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ రావు మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు ప్రైజ్ రావు సిస్టర్ మీరు పాట పాడండి శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్ ఆయన సంగీతము బలమైన కోటయును జీవాతిపతియు సే జీవిత కాలమంతస్తుతి జీవాతిపతియు సే జీవిత కాలమంతస్తుతి చదను ఆయన నా సంగీతము స్థుతుల మధ్యలో నివాసం చేసి దూతలందరు దూతల పొగడు దేవుడాయనే స్థుతుల నివాసం చేసి దూతలలో పొగడు దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయని ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతి యూసే జీవిత కాలమంతస్తుతించదను జీవాధిపతి జీవిత కాలమంతస్తుతించెదను ఆయ ని నా సంగీతము ఇద్దరు ముగురు యేసు ఏకీ భవించినా వారి మధ్యలో నా ఇద్దరు ముగ్గురు యేసు ఏకీ భవించిన వారి మధ్యలోనా ఉండేదాని చెప్పిన యేసు దేవుని ఉండేదాని చెప్పినా యేసుదేవుని కరములెత్తి నిత్యం స్థుతించెదము కరములెత్తి నిత్యం స్థుతించేదము ఆయన్ని నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతి జీవిత కాలం అంతా స్థుతించెదను జీవాధిపతి యోసే జీవిత కాలమంతా స్థుతించెదను ఆయ ని నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసునా మామును జీవిత కాలమంతా కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసునా మామును జీవిత కాలం అంతా కీర్తించేదను రాకడలో ప్రభువుతో నిత్యం ముందును రాకడలో ప్రభువుతో నిత్యం ముందును స్థుతించేదని కీర్తించేదని పొగడేదను స్థుతించేదని కీర్తించేదని పొగడేదను సంగీతము బలమైన కోటయను జీవాధిపతియు సే జీవిత కాలమంతస్తుతించెదను జీవాధిపతియు సే జీవిత కాలమంత స్థుతించెదను Hallelujah. Thank you, Sister. Praise the Lord. Thank you, Sister. Praise the Lord. My brother, Samuel, is going to share with you, sir. Praise, Praise the Lord, brother. I am going to share with you, sir. Thank you, Sister. Thank you, Praise the Lord. Babushna Samyan Bhatti, we are going to share with you. Thank you, Sister. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఎఫ్ సిరస పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చిన ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన స్టేవన్స్ అవుతారా తెలుగులో మనము మనము అడుగువాటి అన్నిటి కంటేను ఊహించిన వాటి అన్నిటి కంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల మూలముగా తరతరములు సకీ నమ్ముదేవాగం బట్టి వందలు చేయమని అత్త మాతో మాట్లాడమని తది మా ప్రతి అవసరత తీర్చమని వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని సంధించమని నిపశుతాత్మ నాకు మాకు పరిచర్ చేయనట్లు ఇటు అనుభవం నుంచి పంపించమని ఏసుకోపేట బాహుళ్యంతో పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందుకు వదనాలు వాక్య భాగంగా గమనిస్తే రాష్ట్రపతిగా మూడో అధ్యాయము ఇరవై వచనం ఈ ఈ అధ్యాయం ఈ వచనంలో మనం చూసే ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే ప్రార్థన ఇది మన ప్రార్థనని ప్రభుతోటి ఉన్న సంభాషణ లేదా ఫెలోషిప్ ఆయనతో సహవాసాన్ని ఆ సహవాసంలో ప్రభు దగ్గర నుంచి మనము ఏది పొందుతామో దాన్ని సూచించి ఈ వాక్యం ఉంది అంటే ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే అడిగి ఊహించిన దానికంటే అడిగి ఊహించి దేవుని బిడ్డల జీవితంలో మన గా చూస్తే ప్రార్థన అడుగుట ప్రార్థన అడుగుట దేవుని మనము అడిగేవారంగా ఉంటాం మనమే కాదు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అడిగేవారుగా ఉంటారు చర్చ ముందు నుంచి వెళ్తూ అడిగేవారుగా ఉంటారు అలాగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలని అడిగేవారుగా ఉంటారు కానీ ప్రభు దగ్గరకు వచ్చి అడిగేవారి జీవితంలో కూడా అది ఎవరైనప్పటికీ ఆయన వాళ్ళకి జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన నమ్మదగ వాడు గనక ఆయన ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన సంరక్షించేవాడుగా ఉన్నాడు వాళ్ళ తీర్చేవాడుగా ఉన్నాడు ఆ విధంగా తన ప్రేమను ఆయన ప్రతిరోజు ఈ ప్రపంచానికి బయలుపరిచేవాడుగా ఉన్నాడు ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు ప్రజలు తెలుసుకోవాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు ఈ వాక్యం మీరు చూపిస్తున్నట్టే అడిగి ఊహించిన దానికంటే మనం కానీ చూస్తే ఈ ఈ వాక్యంలో ఉన్న ఆ ఒక మాట ఉంది ఏ మాట ఉందంటే మనలో కార్య చేస్తాం కార్య మనలో కార్య సాధకం చేసేది మనలోనే ఒక భాగం ఉంది ఒక విషయం ఉంది అదేంటంటే అడిగి ఊహించిన దానికంటే సాధించే ఒక ఆత్మీయ స్థితి ఇది ఈ ఆత్మీయ స్థితి తీసుకొచ్చేది ఎవరంటే పరుషుధాత్ముడు పరుషుధాత్ముడు మన జీవితంలో ఈ కార్యసాధకం చేసేవాడుగా ఉన్నాడు అంటే ఏటది ప్రభు దగ్గర మనము అడిగి ఊహించిన దానికంటే కూడా పొందేవాడుగా ఉంటాం ఇక్కడ ఈ వాక్య భాగము ఆ విషయం చూపిస్తుంది అంటే ఇక్కడ అడుగుట ప్రభుని అడుగుట మనకి తెలుసు సన్ని స్కూల్ పిల్లలు కూడా నేర్పిస్తుంటాం మనం ఆ ఏడో మత ఏడో అధ్యాయము ఏడో వచ్చాను అడుగుడి మీకు ఇవ్వబడను తుడి మీకు తీయబడను ఆ వెతుకుడి మీకు దొరకను ఈ మూడు వచ్చిన ఈ మూడు భాగాలు కూడా అడుగుడి మీకు ఇవ్వబడను అంటే అడుగుట ప్రభుని అడుగుట ఏం ఎవరు అడగాల ప్రభుని అందరు అడగచ్చు ఎవరైనా అడగచ్చు రెండు రకాల ప్రజలు ఉన్నారు ఈ లోకంలో రెండు రకాల ప్రజలు ఈ రెండు రకాల ప్రజలు ఎవరంటే కొందరు ఆ ఒక తండ్రికి ఒక తండ్రికి పిల్లలు ఆ తండ్రి పిల్లలు ఆ తండ్రిని అడిగేవారుగా ఉన్నారు అది ఆ అడుగుట తండ్రిని అడిగే పిల్లలు వాళ్ళు వాళ్ళని ఏమంటారంటే అధికారముతో అడుగుట లేదా ఇంకో ప్రజలు ఉన్నారు వాళ్ళు అధికారంతో అడిగే ప్రజలు కాదు అడుక్కునే వాళ్ళు అడుక్కునేవాళ్ళు అడుక్కునేవాళ్ళు అంటే ఆస్కింగ్ ఆస్క్ ఆ లోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి అడగటం ఎట్లాంటి అడగటము ఆ టెంపుల్స్ దగ్గర మస్జిద్ల దగ్గర చర్చస్ దగ్గర లేదా మంచి దావత్ అవుతుంటే దావత్ బయట ఆ పిల్లిళ్ళు అవుతుంటే పెళ్లిళ్ళు బయట అడుక్కుని తినే వాళ్ళు కొందరు ఉంటారు ఎందుకంటే ఈ ప్రజలు కొందరు బాగా తయారయ్యి చాలా డబ్బు ఉన్నవాళ్ళు ఆ స్థలాలకు వచ్చి వచ్చి అవుతుంటారు హోటల్స్ బయట మంచి మంచి హోటల్స్ మాల్స్ బయట కాసుకొని ఉంటారు వచ్చి అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఏముందిలే పాపం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము ఎదుటి వాడికి అని జాలి ఇస్తారని చెప్పి కొందరు అడుక్ తినేవాళ్ళు ఆ రీతిగా అక్కడ కాసుకొని ఉంటారు వీళ్ళు అడుక్కుని తినేవాళ్ళు అడుక్కునేవాళ్ళు వీళ్ళు కూడా అడుగుతున్నారు అడుగుడి మీకు ఇవ్వబను అడుగుతున్నారు కొన్ని కొన్ని దగ్గర పొందుతారు కొన్ని దగ్గర పొందలేకపోవచ్చు కానీ ఈ అడుగుట అధికారమే లేదు ఎట్లాంటి అధికారం లేదు అధికారం లేకుండా అడుక్కునేవాళ్ళు అనమాట అంటే మెర్సీ అంటారు దాన్ని వాళ్ళు దయ చూపిచ్చి ఇస్తే లేకపోతే లేదు ఎపో అంటే వెళ్ళిపోవాలంట పరిస్థితి ఆ అడుగుట అట్లాంటి అడుగుట ఇక్కడ అధికారంతో అడుగుట ఈ అధికారంతో అడిగే వాళ్ళ జీవితంలో వాళ్ళు అడిగినప్పుడు ఆ ఇక్కడ ఏం చూపిస్తుందంటే వాళ్ళు అడిగి ఊహించిన దానికంటే అది వాళ్ళకొక్కడికి అప్లికబుల్ అది అందరికీ కాదు ఇది అందరికీ వర్తించదు ఎవరికి వర్తించదు ఈ రోడ్లో పోయే వాళ్ళు ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో ఆ ఆ తండ్రికి పిల్లలు కావో వాళ్ళు అడుక్కుంటారు వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే అడిగి ఊహించిన దానికంటే పొందే ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు వాళ్ళకి అడిగిందే ఆ వాళ్ళు ఇచ్చిందే గొప్ప ఆ ఇది ఇస్తారో అదే అది తీసుకోవాలి అంతేగాని ఆ అడిగేసి అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతారు అని పొందుతాము అని విశ్వాసము లేదు అడిగే ధైర్యము లేదు ఆ ఊహ కూడా వాక్యం ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఆ ఎవరి జీవితంలో అయితే ఈ వాగ్దానము ఏ వాగ్దానము అడిగి ఊహించిన దానికంటే ఇచ్చే ఒక ఆ మంతుడు ఉన్నాడు ఒకడు ఆయన్ని అడిగేవాళ్ళు ఎవరు ఆయన పిల్లలే ఆయన పిల్లలు అడిగేవారుగా ఉన్నారు అనేక ఇక్కడే మన విశ్వాస జీవితానికి ఒక పరీక్ష మన విశ్వాస జీవితానికి ఒక పరీక్ష ఎలాంటి పరీక్ష అంటే మనము అడిగిన తర్వాత ఇస్తాడో ఇవ్వడో అని అనుమానంతో కూడిన ప్రజలు ఉంటారు ఇస్తాడో ఇవ్వడో అని అది కాదు ఇక్కడ అది దేవుడు అందుకే తన బిడ్డలకు ఏమి ఇచ్చాడంటే వాగ్దానాలు ఇచ్చాడు అడుగుట కాదు వాగ్దానంగా అడగా వాగ్దానంతో కూరగా అడగాలి ఈ వాగ్దానాలు మనం ప్రతిరోజు మన బైబిల్ రీడింగ్ మనం పొందుతాము ఆ కొందరు ఇలాంటి వాగ్దానాలు పొందేవారుగా ఉంటారు కేందర్ చదివి కేందర్ లో వచ్చిన వాగ్దానాలు అడిగేవారుగా ఉంటారు తప్పులేదు కానీ వ్యక్తిగతంగా వ్యక్తిగత పాఠంలో వ్యక్తిగతంగా చదువుకున్న బైబిల్ పోర్షన్ లోంచి కూడా ప్రభు మనకి వాగ్దానాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు సంవత్సరం సంవత్సరం మనకి ఆ థర్టీ మనం తీసుకునే వాగ్దానాలు ఉన్నాయి అంటే ఇంతకు చూస్తే మన జీవితంలో ఎన్నో వాగ్దానాలతోటి మన జీవితాల్ని ప్రభు నింపాలనుకుంటాడు అధికారము అధికారం ఇవ్వడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు మనం చూస్తే చర్చెస్ బయట గోడల మీద ఎన్నో వాగ్దానాలు ఉంటాయి మన ఇళ్లలో మనం గోడలు తగిలించుకుంటాం ఎన్నో వాగ్దానాలు ఎందుకు ఇలా తగిలించుకుంటాము మనం వాగ్దానాలు మన జీవితం వాగ్దానాలతోటి నింపబడాలి ఇందాక ఎందుకు నింపబడాలంటే అధికారము అధికారం మన జీవితంలో ఎప్పుడు ఉండాలి ప్రభు ఇష్టపడతాడు అది ఏమి ఇష్టపడతాడు తన పీడలు అధికారంతో అడగటం అనేది ఆయన ఇష్టపడతాడు ఆయన తన పీడలు అధికారంతో అడగటం ఇష్టపడతాడు ఎందుకంటే ఈ అధికారం ఆయన ఎవరికి ఇవ్వలేదు ఆయన పరలోకంలో ఆ దూతలు ఎంత వైభవంతో ఉన్నా కూడా వాళ్ళకి అధికారం లేదు ఎందుకంటే వాళ్ళు అడగలేరు వాళ్ళు వాళ్ళు ఏదీ అడగలేరు వాళ్ళు కానీ రక్తంతో కనబడిన బిడల జీవితంలో మాత్రమే అధికారం ఇవ్వబడింది అడగటానికి అధికారం ఉంది పొందటానికి అధికారం ఉంది రెండు విధాలుగా అధికారం ఉంది అంటే అనుభవించే అధికారం కూడా ఇచ్చాడు దేవుడు ఆ దేవుడు బిడ్డల జీవితంలో ప్రభు ఈ రకంగా ఇష్ట ఆయన బిడ్డల జీవితంలో ఆ సంతోషము ఆ ఆనందము ఆయన తండ్రిగా మనం ఆయన పిల్లలుగా ఆ ఆనందము ఆ సంతోషము ఆ వైభవం పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఆ రీతి ఆ రీతి అయిన ఆ ఆశీర్వాదము ఈ అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఆ ఆయన చేయగలిగిన శక్తిమంతుడు అంటే నా ఊహ నా ఊహకి ఒక లిమిట్ ఉందండి అబ్రహాంని ప్రభు పిలిచినప్పుడు ఊర్ దేశం నుంచి పిలిచినప్పుడు ఆయన వచ్చి అయ్యా ఆ పదమూడు పద్నాలుగు అధ్యాయులు మనకంతా చూ ప్రభు తీసుకెళ్లి ఆయన్ని ఆ కాణా దేశానికి తీసుకెళ్లి ఆయన్ని ఆ ఈ దేశాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను అను అక్కడికి వెళ్డు లోతు తెలిపిన తర్వాత నువ్వు నువ్వు మూడు నడువయా ఇటువంటి నడువు నడిచినంత నీకు ఇస్తాను అటు చూడు ఇటు చూడు ఆ చూపు పైపు చూడు ఆ కొడబడి చుట్టుపక్కల ఎంతవరకు చూస్తావో అదంతా నీదే ఈ రకంగా ఆయనకి అధికారం ఇచ్చినాను అప్పుడు దాని తర్వాత అబ్రామ అవన్నీ చూసాడేనో లేదా నడిచడానో లేం లేదు అక్కడ ఆ దాఖలాలు లేవు వాక్యములు కాని ఏం చెప్తుంది దేవుని వాక్యము పదకొండో అధ్యాయము మత పదకొండో అధ్యాయము పదవచనంలో ఆయన ఎవరిని చూసాడంట ఏ పట్టణం అయితే దాని నిర్మాణకుడు ఆయన దాని పునాదులు ఆయన వేసిన పునాది అంటే దేవుడు వేసిన పునాదిని ఆ పట్టణం కోసం చూసాడు ఆయన ఆ పట్టణం కోసం ఆయన ఎదురు చూసాడు అంటే ఆయన చూపు ఆ రకంగా ఉంది అని చూపిస్తుంది అంటే ఒక అధికారము ఏ అధికారము ఏ అధికారము आय पील पी विधेड़क अधिकार अब्रहा पक्षण कार्य मन जीवन प्रभु आक्षण कार्य चर्वा प्रभु अंगीक बिडल जीवन साक्ष्य जीव अटे बार साक्ष्यम वाल मन पूर्ति रक्षण के वस्तम पूर्ति रक्षण तरह प्रभु तन बिडल जीवन गोप अधिकार आये संघम अंगम का उ ఆ అంగముగా ఉండి మనం మన జీవితంలో ఎక్కడ కూడా మనము లోటు చూడకూడదు లోటు చూడకూడదు అని అందుకే కీర్తన ఇరవై మూడు అధ్యాయము మొదలు వచ్చిన వాళ్ళు మనం ఏం చూస్తామంటే నాకు లేమి అంటే అదొక దావిడ జీవితంలోనే కాదు మనం జీవితంలో అంటే ఆయన కాపురత్వం కింద లేమి ఉండదు ఆయన కాపురం కింద ఉంటే కాపురం కింద ఉన్న జీవితంలో లేమి ఉండదు ఎట్లాంటి లేమి ఉండదు అని చూపిస్తుంది అక్కడ అంటే తన బిడ్డల జీవితంలో కేవలము వాళ్ళు చేసిన ప్రార్థన వల్లే కాదు వాళ్ళు జీవించేది ఆయన శక్తి వల్ల జీవిస్తాం మనం ఆయన అధికారం వల్ల జీవిస్తాం ఆయన ఏలుబాటు వల్ల జీవిస్తాం ఆయన ఆయన ఇచ్చే సమృద్ధి వల్ల జీవిస్తాం మనం ఆయన ఇచ్చే సమృద్ధి అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ సమృద్ధి ఆయన ఇచ్చే సమృద్ధి అది అక్కడ చెప్పే మాట అంటే దేవుని బిడ్డల జీవితంలో ప్రభు ఆయన ఇచ్చే ప్రభు దాని బిడ్డలకు ఇచ్చే అధికారం ఎలాంటిదంటే ఆ వాగ్దానాలతో కూడిన ప్రార్థన వాగ్దానాలతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే మనం వాగ్దానాలు మనం అడిగే వరకు ఉంటామో ఆ ప్రార్థనకు ఉన్న శక్తి మిక్కిలి గొప్పది ఏదో అడగటం కాదు ఏదో ప్రార్థన చేయటం కాదు అందుకే దేవుని బిడ్డల జీవితంలో మనం ఏం చూస్తామంటే చదువుకోవాలా చెప్తారు అయ్యా చదువుకోవాలా చదువుకోవాలా ఎందుకు చదువుకోవాలా కొన్ని వాక్యం చదువుకోవాలి చాలా మంది దగ్గర పోతే కొన్ని సంఘాలలో మోటోలు ఉంటారు బైబిల్ చదువుకోవడం రాదు కొట్టి బైబిల్ పట్టుకొని కూర్చుంటారు వాక్యం వింటారు కానీ ఏ కారణం చేతనో మనం బయట నుంచి పోయే ఒకసారి మనం వాళ్ళకి ఏం చెప్పలేము అనుకోండి అయ్యా చదువుకోండి మీరు కాసాకా మీరు వాళ్ళు నేర్చుకోండి చదువుకోండి అని చెప్పలేకపోవచ్చు మనం కానీ అక్కడ ఉన్న సంఘస్థులు సంఘ పెద్దలు ఎవరైతే అక్కడ పాస్తులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి వాళ్ళని చదవమని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాల ప్రోత్సహించాలి జీవ్యం స్పష్టంగా చెప్తుంది ఆ చదివే విషయం గురించి నూతన నియమంలో కరెక్ట్ గా ఆ మాట రాయబడి ఉంది చదివే విషయంలో అయ్యా చదువు ఆ చదువు ఆ నువ్వు రాయి చదువు వ్యూహాన్ని రాయమన్నాడు అన్ని రాయమన్నాడు ఆ దీని చదువువాడు దీని ధ్యానించేవాడు ఆ ఇట్లా చదవాలా ధ్యానించాలా అంటే ఇవన్నీ ఆ అంటే లిటరసీ ఈ సో ఇంపార్టెంట్ అందుకే ఆ మిషనరీస్ వచ్చినప్పుడు స్కూల్స్ కట్టారు వాళ్ళు స్కూల్స్ కట్టి పిల్లలకి చదువులు చెప్పారు వాళ్ళు చదువులు చెప్పి దేవుని ప్రేమని కనపరిచారు వాళ్ళు దేవుని ప్రేమని పంచి వాళ్ళు అందుకే ప్రజలు ఎక్కువ ఆ ఆ తక్కువ క్యాస్ట్ ఉన్నవాళ్ళు పూర్ పీపుల్ అందరు కూడా వాళ్ళు ఆదరించబడ్డారు వాళ్ళకి చదువులు ఇచ్చి వాళ్ళని వాళ్ళని పైకి తీసుకొని వచ్చారు వాళ్ళు ఆ రీతిగా చదువు వాళ్ళు అంటే దేవుని వాక్యము చదువుటము దేవుని వాగ్దానాల్ని ఆ అధికారంతో అడగటము అనేది ఒక అతి ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డల జీవితంలో అందుకే మనం ఇక్కడ ఏం చూస్తామంటే మనం కానీ చూస్తే ములుకాసు వార్త పదకొండో అధ్యాయం పదమూడో వచ్చనంలో అందుకే అక్కడ మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆయన్ని ఆయన్ని అడుగు ఆయన పరిశుద్ధాత్మడు ఇస్తానంటున్నాడు పరిశుద్ధ ఆత్మడు అందుకే ఇక్కడ కార్యసాధకం అంటున్నాడు కార్యసాత్వకం చేసే దేవుడు పరిశుధాత్ముడు ఆ పరిశుధాత్ముడు ఎవరిలో ఉండాలా దేవుని బిడ్డలు జీవితంలో ఉండాలా ఆయన ఏం చేస్తాడు ఆయన ఆయన మనల్ని అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ ఆ అధికారము ఆ అడిగే విధానమానికి నేర్పించేవాడుగా ఉన్నాడు అది చాలా ప్రాముఖ్యమైనది ఆ రీతిగా దేవుని బిడ్డలు ప్రభు దగ్గర అడిగింది మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో మొదటి మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయము మూడవ వచనం నుంచి పదమూడవ పదమూడవచనం దాకా మనం గమనిస్తే ఇక్కడ ఆ సొలోమోన్ గురించి మనం చూస్తాం సొలోమోను తన జీవితంలో సొలోమోను తన జీవితంలో చూస్తే ఆ ఆయన చేసిన ప్రార్థన ఇది ఏం ప్రార్థన అయ్యా ఇది కల అది ఇది ఆయనకి కళ్ళ ఆ కళనే ఆ కల్లో ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు అంటే ఆ ఆ కల్లో ఆయన ఆ ప్రభు ఆయనతోటి మాట్లాడుతున్నాడు ప్రభు ఆయనతోటి మాట్లాడుతున్నాడు ఆయనతోటి కల దానికి ముందు జరిగిన విషయం ఏంటి ఆయన బల్లులు అర్పించాడు ఆయన బల్లులు అర్పించాడు బల్లులు అర్పించిన తర్వాత ఆ చూడండి ఈ వాక్యం ఈ వాక్య భాగంలో మనం అక్కడ వాక్యం వాక్య భాగంలో ఏం చెప్తుంది ఆ మూడో మూడో అధ్యాయం మూడో వచనంలో అండ్ సోలమన్ లవ్ ద లాడ్ సోలమన్ దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆయన కట్టడాల్లో దా దావీ కట్టడా తండ్రి అయిన దావీ కట్టడాల్లో నడిచేయడం రాస్తుంది ఇక్కడ నడిచాడు ఆ విధంగా నడిచేయడం రాస్తుంది అయితే ఆయన ఎప్పుడైతే వెయ్యి వెయ్యి బలు ఇచ్చాడో నాలుగో వచనంలో ఆయన వెయ్యి బలు అర్పించిన తర్వాత సోలోమోన్ కి ఆ ఐదవ వచనంలో నిదంలో ఒక కళ కిబిన్ ప్రభు అ ప్రభు ఆయనకి కనిపించి ఏమడుతున్నాడు అడుగు నీకు వాట్ ఐషుల్ గివ్ ది అడుగు నేను ఏమి కోరుకుంటున్నావో అడుగు అంటున్నాడు ప్రభు నేనేవ్వాలనుకుంటున్నావో అడుగు నువ్వు అంటున్నాడు సొలోమన్ అడిగిన విధానం గా చూస్తే చాలా గొప్పగా ఉంటుంది వాక్యం ఏం చెప్తుందంటే అండ్ సోలోమన్ సెడ్ దోడ్ షోడ్ అంటూ అంటూ దే సర్వెంట్ డేవిడ్ మై ఫాదర్ గ్రేట్ మెర్సీ according as he walked before thee in truth and in righteousness and in uprightness of heart with thee and thou hast kept for him this great kindness that thou hast given him a son to sit on his throne as it is this day i roju aina aina aina simhasanam meeku koochun betteo i roju ento kanigraham chupichu ma tanri aina david ki aa aina kumara koochadaniki ee rithiga no irakinga no anumathinchu anupetti cheptunadu chepthe antade va 7 lo and now the lord my god though has made thy servant king instead of david my father and i am i am but a little child i know not how to do how to go out or come in and thy servant is in the midst of thy people which thou hast chosen a great people that cannot be numbered or count counted for multitude ఈ ప్రజలు ఈ ప్రజల ముందు నన్ను ఆ నన్ను ఆ ఏర్పరచుకొని నా తండ్రి ప్లేస్ లో నన్ను రాజుగా పెట్టావు అంటాడు రాజుగా పెట్టావు ఆ కాబట్టి ఈ ప్రజలు ఈ ప్రజలు నువ్వు నువ్వు నువ్వు ఈ ప్రజలు నువ్వు నువ్వు ఏర్పరచుకున్న ఈ ప్రజలు బహు గొప్ప జనము బహు గొప్ప జనము కాబట్టి నాకు వీళ్ళని ఆ వర్స్ నైన్ గివ్ దర్ ఫోర్ సర్వెంట్ an understanding heart to judge the people that i may discern between good and bad for what is able to who is able to judge this great this thy great people kintu gopani prajalani a ee nyayam telisthaku lethe vallaki fee telisthaku nenu e paati vaanni yema re paati vaanni nenu vallaki vallni elubad cheyadaniki నేను సరిపోను అన్నట్టుగా ఇక్కడ ఒక సబ్మిషన్ ఆయన ఆయన్ని సమర్పించుకుంటున్నాడు అయా నేను సరి నేను తోలను సరితూలను నేను ఈ పని చేయటానికి నేను సరిపోను నేను అని చెప్పి ఆయన ఆయన్ని తగ్గించుకుంటున్నాడు సలమన్ కాబట్టి నాకు మంచి జ్ఞానం ఇవ్వయా నాకు ఒక అండర్స్టాండింగ్ ఇవ్వా నాకు వీళ్ళని రూల్ చేయటానికి ఈ మాట పదో వచనం అంటాడు గాడ్ ఈస్ ప్లీజ్డ్ దేవుడు ఎంతో సంతోషించాడన్న వాక్యం చెప్తోంది దేవుడు ఎంతో సంతోషించాడు ఇంతే కాకుండా వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది అంటే పదకొండవచనంలో అండ్ గాట్ సెట్ అండ్ బికాస్ దో హెస్ ఆస్క్ దిస్ థింగ్ అండ్ హ్యాస్ నాట్ ఆస్డ్ ఫార్ దై సెల్ఫ్ లాంగ్ లైఫ్ నువ్వు ఏంటయ్యా అడగవంటే నువ్వు ఆ దీర్ఘాయుషీర్ఘాయుషేవాడు దీర్ఘాయుష్ ఎందుకు అడగలేదు నువ్వు ఎవరన్నా అడిగి అడగమంటే అయ్యా నువ్వు ఏం కావాలంటే అడవిలో ఉండేది అంటే కథ చిన్నప్పుడు స్టోరీ ఉండేది ఒకటి మాకు కాండిటేళ్ళలో స్కూల్లో ఒక స్టోరీ ఉండేది ఒక రాజుకి ఒక వరం వచ్చింది వరం ఇచ్చాడంటూత అది స్టోరీ నాకు పూర్తి గుర్తులేదు నాకు ఆ వరం వచ్చి అయ్యా ఏ వరం కావాలని ఎక్కువ అంటే నీ తాకిందంతా బంగారం కావాలన నీ తాకిందంతా బంగారం కావాలని చెప్పి ఆయన కూతుర్ని పట్టుకుంటే కూతురు కూడా బంగారం అయిపోయింది అంట అంటే ఇల్లు అంతా బంగారం అయింది భోజనం పడుకుంటే భోజనం బంగారం అందరు బంగారం అంత బంగారం అయిపోయింది తర్వాత వద్దు వద్దు మళ్ళా పశ్చాత్తాపడి అయినా నేను మళ్ళా నాకు ఇదంతా నా పిల్ల నా పిల్ల నాకు ఈ బంగారం వద్దు ఏం వద్దు అంటే ఒక ఆశుభూతనంగా ఆయన అడగటం అనేది ఆ ఒక లెసన్ అది అంటే ఇక్కడ సల్మాన్ దీర్ఘాయుషగలేదు ప్రభు దగ్గర దీర్ఘాయుషయ్యా అంటున్నాడు ఆయన నువ్వు దీర్ఘాయుషు అడగలేదయ్యా నువ్వు కాదా లేదా ను నైదర్ హ్యాస్ దిచెస్ ధనం అడగలేదు నువ్వు ధనం అడగలేదు ఇంతేకాదు నీ శత్రు ప్రాణం కోరుకోలేదు నువ్వు అంటే శత్రు మరణం అంటే శత్రువు నా చేతికి అప్పగించు మరణం కోరుకుంటావు కదా శత్రుకి ఆ శత్రువు ప్రాణం కోరుకోలేదు నువ్వు ఆ కానీ నువ్వు అడిగింది ఏంటి ఆ జడ్జిమెంట్ అడిగావు అండర్స్టాండింగ్ అడిగావు కాబట్టి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ Behold thou hast done. Behold I have done according to thy word. You say that I am not saying anything. You are not saying anything. Because you are saying that I am not saying anything. Okay. I have given thee a wise and understanding heart. So that there was, there was none like thee before thee. Neither after thee shall any arise like unto thee. That is why. In other words also. ముందు ఉండడు తర్వాత కూడా ఉండడు నీలాంటి జ్ఞానం కలిగిన వాడు ఆ అండర్స్టాండింగ్ కలిగిన వాడు ఆ ఎవరు ఉండరు అనేసి ఏమంటున్నాడు ఫస్ట్ థర్టీన్ పదమూడవ వచ్చిన అండ్ ఐ హ్యావ్ ఆల్సో గివన్ ది దాట్ విచ్ దవ్ హ్యాస్ నాట్ ఆస్ట్ నువ్వు అడగంది నేను ఇస్తాను ఇస్తున్నాను నువ్వు అడగలేదు ఇది ఏం అడగలేదు నువ్వు నువ్వు ధనం అడగలేదు నువ్వు ఘనత అడగలేదు నువ్వు ధనము అడగలేదు ఘనత అడగలేదు నువ్వు నువ్వు అడగనివి నేను ఇస్తున్నాను అడగనివి ఇస్తున్నాను మన ప్రార్థన జీవితంలో మన ప్రార్థన జీవితంలో ఇది ఒక గొప్ప మెట్టు విశ్వాసుల జీవితంలో గొప్ప మెట్టు ఏంట మెట్టు అడగని పొందటం ప్రభు దగ్గర అడిగి పొందటం కూడా ఉంది కని అడగకుండా పొందేది ఈ అడగకుండా పొందే ఈ మెట్టు ఎలాంటిదంటే ఈ మెట్టులో స్వార్థం లేని ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు స్వార్థం లేని ప్రార్థన ఈ ప్రార్థనలో స్వార్థం లేదు ఈయన తన ఏది అడగలేదు ఏది అడగలేదు ఆ తన కోసము రిచెస్ అడగలేదు తన కోసము అడగలేదు శత్రువు ప్రాణం అడగలేదు వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే తొలమును అడిగిన విషయాల్లో ప్రభుకి చాలా ప్రియముగా అనిపించిందంట చాలా ప్రియంగా అనిపించిందంట అరే ఇది అడగలేదు నేను అడగమని అధికారం ఇచ్చాం కదా అడగమని చెప్తున్నాను కదా అలాగ అడగలేదు ఎంత గొప్ప విషయం కదా దేవుని బిడ్డల జీవితంలో స్వార్థం లేని గుణం ఉండటం ఎంత ప్రాముఖ్యమైనది అది ఏసైఆ గుణం అది ఏసయ్యా ఆయన మన పట్ల ఆయన స్వార్థం ఏది లేదు నిస్వార్థంగా ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన నిస్వార్థంగా ప్రేమించాడు ఆయన ఎలా ప్రేమించాడు ఆయన ఆయన ఆయన చేసుకొని మనల్ని ప్రేమించాడు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన మానవుడుగా వచ్చి ఆ చెలువ మీద మరణించి అంతగా తగ్గించుకున్నాడు అంతగా తగ్గించుకున్నాడు అంతగా తగ్గించుకొని ఆ ఆయన ఆ ఏ రీతిగా తగ్గించుకున్నాడంటే ఆయన తండ్రి దగ్గర ఏదైతే అడిగాడో ఆ ఏమడిగాడు ఈ పాత్ర నా దగ్గర నుంచి అయా తప్పించు లేకపోతే ఆ దీనికోసం నేను వచ్చాను కదా అయినా కూడా నీ చిత్తం కరువుగాక అంటే ప్రభు చేసిన ఆ గొప్ప ప్రార్థన ఆ గొప్ప ప్రార్థన మనకి ఏం చూపిస్తుందంటే దే తండ్రి చిత్తానుసారంగా చేసే ప్రార్థన అంత కష్టమైన కూడా అంత బాధ శిలువు మీద ప్రాణం పెట్టే అంత బాధ ప్రాణం పెట్టేటట్టు కూడా ఆ స్థితికి కూడా ఏసు ప్రభు తండ్రి చిత్తము చేసేవాడుగా అంటే ఆయన చిత్తమే దీనికోసమే కదా నేను వచ్చాను అంటాడు అంటే ఆయన చిత్తము చేయుటకు అంటే జీవితంలో ఆ ఇది ఈ మెట్టు మనకి ఏం నేర్పిస్తుందంటే ఈ ప్రార్థన మెట్టు ఏం సబ్మిషనే కాదు కేవలం సబ్మిషనే కాదు డూయింగ్ అకార్డింగ్ టు గా విల్ దేవుని చిత్తం ప్రకారంగా ప్రార్థించుట చొలం నుంచి చేసిన ప్రార్థన వచ్చిపోయే అలాంటి ప్రార్థనే ఆయన ఏం చేస్తున్నాడంటే అయ్యా నన్ను ఆ నాకు ఈ ప్రజల్ని ఏర్పాటు చేయటం అంతేకాదు ఆ ఈ ప్రజలు ఈ ప్రజల్ని ఏర్పడు జ్ఞానం ఇవ్వు అని అంతవరకే అడిగాడు కానీ ప్రభు ఏమి ఉంటాడు అయ్యే నువ్వు ఇంతవరకు ఏంటి అయ్యి అడిగేవు ఇంకొంచెం అడగాల్సింది కదా ఏం అడగలేదు నువ్వు అది శత్రు ప్రాణం అడగలేదు ఘనత అడగలేదు ఆ ఐశ్వర్యము అడగలేదు నీటయ్యా ఇది ప్రజలు లోకంలో ప్రజలు ఇలాంటి శరీరాన్సారులు కదా ఏమైనా అడగమంటే వెంటనే ఆ చెప్పారు ఒక జోక్ చెప్తారు కదా ఎవరు ఎవరు ఇస్తే బాబు తీసుకోయ్యా అంటే ఎంతయ్యా అంటే ఒకటి అని ఇంకొకటి ఫ్రీ ఇస్తున్నావు తీసుకుంటే ఫ్రీ అయితే ఇంకొకటి అన్నాడు అండి ఫ్రీగా అయితే ఇంకొకటి ఫ్రీగా ఒకటి ఇస్తున్నాడు కదా అది కదా ఫ్రీగా ఇంకొకటి అని అంటే ఇంకొకటి ఇంకొక ఇంకొకటి అని అంటే ఆ మనిషి స్వభావాన్ని చూపిస్తుంది కదా మనిషి అంటే ఆ రీతి అలాంటిది అలాంటి స్వార్థ పరులుగా ఉండే ఈ లోకము ఈ ప్రజలు మధ్య దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఏ రకంగా ఏర్పరచుకున్నాడు నువ్వు నేను ఆ నిస్వార్థమైన ప్రార్థన చేయుటకు నిస్వార్థమైన ప్రార్థన ఏం చూపిస్తుంది దర్శించుకోయే ఆత్మల కోసం చేసే ప్రార్థన చూపిస్తుంది నిస్వార్థమైన ప్రార్థన ఏం చూపిస్తుంది వేరే వాళ్ళ కష్టాలు వేరే వాళ్ళ బాధలు నువ్వు మీదేసుకొని నువ్వు ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేస్తే అది నిస్వార్థమైన ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన ఎలా చూపిస్తంటే ఆ ప్రజల కోసం దేవుని ప్రజల కోసం సేవకుల కోసము ఆ సువార్థ ఆ బిడ్డల కోసము వాళ్ళ కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు తుషావా అది నిస్వార్థమైన ప్రార్థన చూపిస్తుంది తలుపులేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన బాహటంగా జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు మతే స్వార్థ అధ్యాయము ఆరు వచనం అంటే ఆయన రహస్యంలో చూచి తండ్రి బాహటంగా నీకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు నీ జీవితంలో ఈ ప్రార్థన జీవితము జీవితం అనేది మనకి ఈ వాక్యంలో నేర్పొచ్చుకోవాలంటే అడిగి ఊహించిన దానికంటే అధికంగా చేసే దేవుడు అధికంగా అది అధికంగా చేసి ఇంకా ఎక్కువగా చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆయన శక్తికి లిమిట్ లేదు సాధారణంగా మనం అడుగుతాం ప్రభా లిమిట్ చేసి అడుగుతుంటాం మనం ప్రభా ఇదిగో ఇలా చేయ అలా అది సలహా కాదు అది సలహా కాదు ప్రభా ఇలా చేయాల చేయనిది సలహా కాదు ఆయన శక్తికి లిమిట్ చేస్తున్నాం అయ్యా ఇది దాని బదులుగా మనము అడిగే విధానం ఎలా ఉండాలా దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్ ఇది నా అవసరం అయ్యా ఈ రోజు ఈ అవసరం నీ చిత్తం అయితే ఇంతకంటే ఎక్కువగా నన్ను నాకు నాకు దయచేయి ఇంతకంటే ఎక్కువగా దయచేయి నా అవసరం అయితే ఒక రూపాయి ఉంది రూపాయి అవసరమయ్యా కానీ నీ ఇష్టము నువ్వు అంతకంటే ఎక్కువగా ఇవ్వగలవు కదా అలాగే చేయి నువ్వు అవసరం అయితే రూపాయి ఉంది కానీ వాకింగ్ నీ వాకింగ్ చెప్తుంది కదా అంతకంటే ఎక్కువగా చేస్తావని దానికోసం చూస్తున్నా నేను అని అడిగేయాలి ప్రభు అంటే ఒక స్థితి గురించి ఒక ఆత్మీయ స్థితి గురించి అడిగే విధానం నేర్పిస్తుంది అడిగే విధానం నేర్పిస్తుంది దాని బిడ్డల జీవితంలో ప్రభు ఈ అడుగుట ఈ పొందటము ఈ అడిగిన దానికంటే ఊహించడానికంటే ఎక్కువగా పొందటము ఇవన్నిట్లో మనం ఏం మనకి జరిగే విషయం ఏంటి వీ కమ్ క్లోజర్ టు గాడ్ వీ కమ్ క్లోజర్ టు గాడ్ మనం ప్రభుకి సమీపంగా వస్తాం ఎప్పటికైతే మనం ప్రభుకి సమీపంగా వస్తామో లోకం నుంచి దూరం అవుతాం ఆటోమేటిక్గా లోకం నుంచి దూరం అవుతాం లోకం నుంచి చెప్పి దూరం అవుతాం లోక ఆకర్షణ నుంచి లోక విధానం నుంచి లోక పద్ధతుల నుంచి ఆ లోక వైభవం నుంచి లోకరీతి అయిన ఆ అన్ని విధాల నుంచి దూరం అవుతాం దూరం డిస్టెన్స్ డిస్టెన్స్ ఎక్కువైపోతుంది లోకానికి మనకి డిస్టెన్స్ ఎక్కువ టు The lord has come closer to him. At the start of this day, The hostでは no matter what else is available. College <language> and <speaking> students will write, How much time will you live, how often does he live with an essential function, this room, this room, how much time will save him? When he says yes, what we know we know that he has to take out of which, he went to the host, and went to the host's <languages> house. We will not leave the host's house. ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ అన్నప్పుడు చూడు ఎక్కడున్నాడు కరెక్ట్ గా నీడలేదు అంట పై నుంచి కరెక్ట్ గా పడింది అంటే ఆ వి కమ్ క్లోజర్ దమ్ క్లోజర్ టు ద సన్ ఆ రీతిగా వి మన ప్రేయర్ ఏం చేస్తుందంటే ఆ ఇట్ బిన్స్ హస్ క్లోజర్ టు ద లాడ్ అండ్ మన క్లోజ్ అయినప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు లోకం నుంచి దూరం అవుతాం ఆటోమేటిక్ గా దానికోసం పిల్లలు ప్రయాస పడాల్సిన అవసరం లేదు లోకం నుంచి దూరం చేయబ్రావా ప్రభా లోకం దూరం చేయి లోక ఆకర్షించి దూరం చేయ ప్రభా ఆ ఇలా చేయ ప్రభా అలా చేయ ప్రాబ్లం ఉంది ప్రభా నేను సినిమాలు చూస్తాను ప్రభా పొప్పించు నేను సీరియల్ తాగుతాను అని వీళ్ళు వేరువేరుగా చేయాల్సిన అవసరం లేదు ఆయన కుమారు సహవాసం కలిగి ఉంటు వల్ల ఆటోమేటిక్ లోకం నుంచి లోక పద్ధతుల లోక అలవాటు నుంచి దూరం అయిపోతాం వీ కాం టు ద లాడ్ వీ కామ్ టు ద లాడ్ ప్రభుకి సమీపంగా వచ్చే వాళ్ళుగా ఉంటాం అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా అంటే మొదటి కోరింత రాష్ట్రం కనుక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన మొదటి కొరింత రెండవ అధ్యాయము మొదటి కోరింత తొమ్మిది అధ్యాయం రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం బట్ యాజ్ ఇట్ ఇస్ రిటర్న్ ఐ హ్యావ్ నాట్ సీన్ నార్ ఇయర్ హర్డ్ నైదర్ హ్యాథ్ ఎంటర్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ the things which god has prepared for them that love him ayn preminchu variki aina daacha padindi etlanthidantadi kantike ganabadaledu chevuki vinabadaledu manishi hrudayanki gocharam okani di aina aina preminchu variki idi adiginda kadu idi adigindi gaadu idi wohinchindi kuda gaadu ante ee అందనిది కంటి కంటికి అంటే అందన స్థితి ప్రభుత్వానికి బిడలికిచ్చేవాడుగా ఉన్నాడు అంటే ఇది చేయని ప్రార్థన ఈ విషయం మనం ప్రార్థన చేయలేదు దీని గురించి మనం చేయాల్సిన అవసరం లేదు మనం ఏం చేసే ఉండాలి మనం ఏమై ఉండాలా ఆయన్ని ప్రేమించు వారుగా మాత్రమే ఆయన ప్రేమించు వారికి అది వాళ్ళ అడగాల్సిన అవసరం లేదు ప్రభు నాకు కనిపించంటికి కనిపించా నాకు ఇలా చేయ ఈ సలహాలు అవసరం లేదు You have to do only that. This is what God.. This is what the promise is. It is Sammar 5020. Every person makes his what he… He makes his what he has done.. That of their ours lives.. The things he has for us.. He teaches us possibly.. Everybody produce us.. They produce us right away That… ఏదైతే ఊహించలేని ప్రభు చేసే వాళ్ళ జీవితంలో అది అనుభవించాలి మనం ఆ ఆత్మీయ స్థితికి అందుకోవాలి సాలమన్ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు అంగీకరించాడు ఆయన్ని ఏదైతే అడగలేదో ఆ ప్రార్థన ఆ విషయాలు వాళ్ళకి సమకూర్చిన వాడిగా ఉన్నారు ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో చేయను కట్ట ఆమె ప్రార్థిస్తున్నాను ప్రేమ పర్లోపు తండ్రి బాక ఇచ్చిన సమయం పెట్టి వందనాలు ఇవాళ పెట్టుకుని విన్న విన్న బిడ్డలందరూ బట్టి అయా తండ్రి వాళ్ళ జీవితంలో అయా ఇది ఆశీర్వాదం వచ్చిందని ఏకుంటున్నాను తండ్రి అమ్మరావు ఆశీర్వాదం ఏంటి తండ్రి ప్రేమ ఏసు కృపా పుష్కత్మాని ఉన్న సావాసం ఇప్పుడు ఎలా కూడా మరి కూడా నటించం Amen. Amen. Amen. Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers and sisters.